హరి ఓం శ్రీగరుభ్యో నమ బ్రహ్మానందరమసుఖదం కేలం జ్ఞానమూర్తిం ద్వంద్వాదితం గనసదృశం సం ఏకం నిత్యం విమలమతలం సర్వీ సాక్షి భూతం భావాది గుణరిత సద్గురు నమో బ్రహ్మా విద్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో ఋషిభ్యో మహాభ్యో నమో సరోపప్లవరిహిత ప్రజ్ఞన ప్రత్య్రమ సదా సర వ్యాసంకరమ్యమా అస్మార్యప శ్రీగరు పరం పర స్వరు నిజగురు పరమగరు పరూ సద్గురు పరబ్రహ్మణే నమహి శ్రీ గురువ్యో నమ లేనెరుకా బయలు లోపల తానెట్లు జీనా తగ విను వంధ్యా సూను ని గతి వియదబ్ద విధానం యక్షరాజధ విధమ స్థాు పురుషు ని చంద మృగజల శశిషాణములవే స్వప్నామృ రాజధాని విధమున జ్జువు సర్పమైన విధమున లేనరుక బయలు లోపల తానెట్లు జనించినగ విను వంధ్యాసును నిగతి వియదబ్ద విధానమున యక్షా రాజధాని విధమునను రజ్జు సర్పమైన విధమునను సాణువు పురుషుని చందాన మృగజల శశి విషాణముల వలి స్వప్నానందముగా రాజధాని విధమునన్ రజువు సర్పమైన విధమునన్ వేదాంతంలో ప్రధానంగా లక్షణయుతాన్ని బోధించేటప్పుడు जहलक्षण अजहर्ण जहदजहलक्षण लक्षणत्र बोध ये ये उपमान वा ब्रह्मनिष्ठ ने स्थिक महावाक्य बोधन चेसी जगजीवेश्वरत्ररूपेट चे पद्धति సాలోక్య సామీప్య సాలుక్య సాయుధ్యములనే చతుర్విధ ముక్తులను నిర్ణయించేటటువంటి సమయంలో ఏ ఏ ఉపమానాలనైతే వాడతారో ఆయా ప్రత్యక్ష ప్రమాణ ఉపమానములనే ఈ ఎరుక లేనిదని నిరూపించడానికి కూడా వినియోగిస్తున్నారు అంటే బోధ చేసేటప్పుడు తెలియని దాని గురించి చెప్పేటప్పుడు తెలిసిన దాని దగ్గర నుంచి ప్రారంభించి తెలియని దాని గురించి చెప్పడం ఒక సులభమైన బోధా పద్ధతి ఇది లౌకిక విద్యలలో కూడా బోధించేటప్పుడు అందరూ పాటించేటటువంటి పద్ధతి ఇది దీనివల్ల సులభంగా గ్రాఫ్యత ఏర్పడుతుంది అగ్రహణము అనేటటువంటి మాలిన్యం ఉండదు అన్నమాట సరాసరి తెలియని అంశం గురించి పూర్తిగా తెలియని అంశం గురించి వ్యాఖ్యానం చేస్తే అసలు తెలిసిన అంశాల గురించి మాట్లాడకపోతే జీవన విధానం గురించి మాట్లాడకపోతే కేవలము సిద్ధాంతం గురించి మాత్రమే సిద్ధాంత నిర్ణయాన్ని గురించి మాత్రమే మాట్లాడితే అది గ్రాహ్యతకు వీలుగాక బుద్ధి అగ్రహణం అనేటటువంటి దశలోకి వెళ్ళిపోతుంది ఇది నీకు తెలియదని పీటమ్ముడి వేసుకుని తలుపులు తాళం వేసేసుకుని లోపలికి ముడుచుకుపోతుంది ఇట్లా చాలామందిలో జరుగుతూ ఉంటుంది అంటే అనేక రకాలైనటువంటి సాధనలు చేసేటప్పుడు కూడా ఆ సాధనలకు బుద్ధి సహకరించదు అన్ని చోట్ల మహానుభావుల దగ్గర సాధనలు ఎలా చేయాలో వింటారు కానీ చాలామంది ఆయా నియమాలను అనుసరించి సాధనలు చేయలేరమాట ఆ బలహీనత బుద్ధిలో ఉంటుంది అదేం చేస్తుందంటే ముందు నుంచే చెప్తుంది నీ చేత కాదులే నీ వల్ల కాదలే క్లైబ్యం అంటారు ఈ క్లైబ్యం అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకునేటటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అర్జునుడు అలాగే దివ్యాస్త్ర సంపన్నుడై ఉండి ఘడియకాలంలో నేను శత్రు సైన్యాలు కౌరవ సైన్యాన్ని భస్మిపటలం చేస్తాను అనేటటువంటి సమర్థవంతుడై ఉండి కూడా క్లైబ్యాన్ని ఎట్లా అయితే అర్జున విషాదయోగంలో పూనాడు అట్లాగే మానవుడు బుద్ధిలో ఈ క్లైబ్యం అనేటటువంటి బలహీనత ఉంటుంది దీనివల్ల అగ్రహణం అన్యథాగ్రహణం అనే రెండు మాలిన్యాలు ఏర్పడతాయి తెలుసుకోవాల్సింది తెలియబడదు తెలియకూడనేది తెలియబడుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల ఈ ప్రపంచంలో మానవులందరూ తమల్ని మోసం చేసేవారని బాధపడుతూ ఉంటారు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సచీలురు కాదు నేను ఒక్కడనే సచీలుణ్ణి అని వాళ్ళందరూ కూడా మోసపూరితంగా జీవించి నన్ను నన్ను మోసం చేస్తారనేటువంటి దుర్బలత్వానికి లోనవుతాను ఇలాంటి భయాలు కాంప్లెక్స్ అంటారు అన్నమాట అంటే ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్లు బుద్ధిలో బలంగా ఉంటాయన్నమాట ఎక్కడ మనం ఇతరులని పూర్ణంగా విశ్వసిస్తే వాళ్ళు మన ఎక్కడ మోసం చేసేస్తారు అనే భయం ఉంటుంది అన్ని భయాలు మృత్యు భయానికి ప్రతిబింబాలే కాబట్టి ఇట్లాంటి బుద్ధిగతమైనటువంటి మాలిన్యానికి సంబంధించిన దోషాలు మానవ జీవితంలో జననం నుంచి మరణం వరకు బుద్ధి వికాస క్రమంలో భ్రాంతులుగా ప్రభావితం అవుతాయి అన్నమాట ఎవరిని చూసినా ఏదో ఒక సందేహం నీలమ్ముడు అమ్మగారు అన్నట్లు దేహం సందేహం తప్పదు నాన్న అట్లాగే దాని అర్థం దేహాత్మత దేహాత్మ అనేటటువంటి పాదాత్మ్యత నేను శరీరమునే అనే బలమైనటువంటి పాదాత్మ్యత సంగత్వం ఉన్నప్పుడు आया पात्रोचि धर्मे सत्यमक आ पात्र साधात्म ची संग दोषा पी आया व्यवहार अनेकत्व तो व्यवहरी अभिमान व्यवहार आशालत बलपड़ी आसक्त बलपड़ वैराग्य ले मुक्ति यू कांक्ष लेको चेत मोक्षेछ తీవ్ర మోక్షేచ్చ తీవ్ర వైరాగ్యం లేకపోవడం చేత కనపడిన వారందరూ కూడా గుణదోష విచారణకే పూనుకుంటారు అన్నమాట వాళ్ళ ఆత్మస్వరూపులు వాళ్ళ ఈశ్వర స్వరూపులు నేను ఆత్మస్వరూపుణ్ణి నేను ఈశ్వరస్వరూపుణి అనే ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉత్క్రమణం చెందినటువంటి విశాల భావంతో దృష్టితో చూడలేరన్నమాట ఎప్పుడు ఎవరో ఒకరు తనకు నష్టం కలిగిస్తారనే దృష్టితో చూస్తూ ఉంటారు ఇలాంటి బుద్ధిలో ఉన్నటువంటి క్లైబ్యం అనేటటువంటి బలహీనత మొట్టమొదట సాధకులు పోగొట్టుకోవాలి ఇవి పోగొట్టుకోవాలంటే సద్గురుమూర్తికి శరణాగతి ఉండాలి ఈశ్వరుడికి శరణాగతి ఉండాలి పూర్తిగా ఈశ్వరుడి మీద ఆధారపడిన వాడే ఉండాలి నిష్కామ కర్మ చేసేవాడై ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లైవ్యం అనే బలహీనత పోతుందన్నమాట సందేహరహితంగా ఈశ్వరుణ్ణి విశ్వసించాలి సందేహరహితంగా గురువుని విశ్వసించాలి అలా ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి సాధకులైనటువంటి వాళ్లకు మాత్రమే శిష్యులయ్యేటటువంటి అవకాశం ఉంది వాళ్ళే సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించగలుగుతారు మీ అందరూ సాధన చితుస్థాయి సంపత్తిని సంపాదించలేకపోవడానికి ఇవే కారణాలన్నమాట ఏవేవో ఏవేవో జీవితంలో ఏర్పడుతున్నటువంటి మనోవైక్ లభ్యాలను కారణంగా చూపెట్టుకుంటారన్నమాట అయితే నేను బాగున్నాను ఇతరులు బాగోలేరు లేదంటే ఇతరులు బాగున్నారు నేను బాగోలేను లేదంటే నేను బాగలేను ఇతరులు బాగలేరు ఇలాగా వైక్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు నేను బాగున్నాను ఇతరులు బాగున్నారు అంతా బాగున్నారు అంతా క్షేమమే అంతా కుశలమే అందరూ ఈశ్వర స్వరూపులే ఈ అష్టవిధ ప్రకృతి అంతా ఈశ్వరుడే అనేటటువంటి గుణాతీతమైనటువంటి నిర్ణయానికి నిలబడటం రావాలి సాధకులన్న అదే నీకు సాధన చతుష్టయ సంపత్తి ఉన్నదని చెప్పడానికి గురుతు భేద బుద్ధి విరహిత అనేటటువంటి స్థితిని రా పొందాలన్నమాట ఆ భేద బుద్ధి ఎంతకాలం అయితే తోస్తూ ఉంటుందో అంతకాలం నువ్వు గుణాలను దాటలేవు తప్పకముందు మానవులు సాధకులైన వారందరూ ఈ భేద బుద్ధిని పోగొట్టుకోవాలి అందరూ మనలాంటి వాళ్లే కదా అందరికీ మనలాగా ఆకలి దప్పిక గోడు తోడు నీడ అన్నీ అవసరం కదా అనే దృష్టితో సమభావంతో చూడాలి సమత్వంతో చూడాలి అట్లా జాగ్రత్తగా విచక్షణ విచారణతోటి అందరిలో ఉన్నటువంటి దైవాన్ని చూచే ప్రయత్నం చేయాలి ఇలా చూసేటప్పుడు ఏవేవైతే భ్రమలుగా ఉన్నాయో భ్రాంతులుగా ఉన్నాయో ఆయా భ్రమలు భ్రాంతులన్నీ పోవాలి అంటే ఒక్కొక్క ఉపమానము చెప్తారన్నమాట నాయనా నీకుందేలు తెలుసా ఆ తెలుసా కుందేటికి కొమ్ము ఉంటుంది తెలుసా అంట అదేమిటంటే కుందేటికి ఎక్కడా కొమ్ము చూడలేదు నేను ఎక్కడా ప్రపంచంలో అసలు కుందేలు కొమ్మే ఉండదు లేదయ్యా బాబు కుందేలు కొమ్ముంది నేను చెప్తున్నాగా విను అంటాను అంటే కుందేలు కొమ్ముందని గురువుగారు చెప్పారు కాబట్టి కుందేలు కొమ్ముంది అనమని అక్కడ వాచ్యార్థం అలా తోస్తోంది శసి విషాణం వలే అన్నారు అంటే ఇవాళ మూఢత్వంతో శిష్యులందరూ కూడా ఎలా ఉన్నారా అంటే అంటే చిలక పలుకులు మాత్రమే నేర్చుకున్నటువంటి విచారణ విజ్ఞత లేనటువంటి అనుసరించేటటువంటి వాళ్ళందరూ ఆ మహానుభావులు చెప్పినటువంటి వాక్యాలను తమ జీవితానికి అన్వయం చేసుకోక ఏవో కొన్నివో పదివాక్యాలు పట్టుకుని ఆ పదివాక్యాలనే ఎడా పెడ అటు ఇటు తిరగా మరగా వెళ్ళి వేస్తూ వాటినే చెప్తూ ఏమైనా శశి ఎక్కడైనా ఉంటుందా కుందేలుగు కొమ్ము ఉంటుందా ఎక్కడైనా ఉండదు కదా ఈ ఉపమానం ఎందుకు చెప్పారు ఈ ఉపమానానికి ఏ ఉపమేయాన్ని అన్వయం చేయాలి ఇవ్వలే లేదా ఇప్పుడు అక్కడ ఇది ఉపమానం కారణం అనమాట అంటే ఉపమానము ఉపమేయము ఉండే కుందేలు ఎప్పుడూ తెల్లగా ఉంటుంది నల్ల కుందేళ్ళు లేవు సృష్టిలో కుందేలు ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది కాకపోతే అక్కడక్కడ క్రీమ్ కలర్ బ్రౌన్ కలర్ కుందేళ్ళు కూడా ఉంటాయి సరే ఏదేమైనప్పటికీ ఈ కుందేలు సాత్వికం దాని గుర్తు అన్నమాట అది సాత్వికమైన జీవనానికి శశి అంటే చంద్రుడు కానీ కుందేలుదే రెండు అర్థాలు ఉన్నాయి శశి అంటే చంద్రుడు అని కూడా అర్థం అంటుంది మరి శశి విషాణం అంటే కొము చంద్రుడికి ఎక్కడైనా కొమ్ము ఉంటుందే అంటే అష్టమి నాటి చంద్రుడు అర్ధవంక ఉంటుంది అనమాట దానికి కూడా శశి విషాణం అని పేరు కుందేలుకు కొము సరే ఇది ఎక్కడా అసాధ్యం ఇది భ్రాంతి ఎంతమంది వెయ్యి నొక్కసార్లు చెప్పినా కుందేలు కొమ్ము ఉండదు అయ్యా బాబు సమస్య లేదు అందులో ఆయన నిర్ధారణగా దృఢీకరణగా చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఉండాలి అని చెప్తున్నారు ఏ జ్ఞానం ఉండాలంటే ఇప్పుడు ఇది ఉపమానానికి సంబంధించిన జ్ఞానం ఈ ఉపమానానికి ఉపమేయం ఏమిటంటే ఎరుక లేనిది ఏం కొమ్మటది అంటే కుందేలు కొమ్ములు అంట ఎరుక ఉన్నది సర్వకాలములందు ఎరుక ఉన్నది అని ఎవరైనా చెప్పారు అనుకోండి సర్వకాలములందు కుందేలుగు కొమ్ము ఉన్నది అనడం ఎంత సత్యము అలాగే సర్వకాలములందు ఎరుక ఉన్నదని చెప్పడం కూడా అంతే సత్యం యలు నందు ఎరుకకు మూలమున్నది అని చెప్పడం కూడా కుందేలు కొంగులైంది నిజానికి బయలే ఎరుకను ఏర్పరిచిందని చెప్పడం కూడా కుందేలుకు కొంగులైంది కాబట్టి ఇక్కడ లక్ష్యార్థంలో మూడు లక్షణాలను స్వీకరించాలి ఒకటి ఏంటంటే ఎరుకకు మూలము బయలు అని చెప్పడం బయలే ఎరుకను ఏర్పరిచింది ఆధారంగా ఉన్నది ఇది కూడా భ్రాంతి సర్వకాలములందు ఎరుక ఉన్నది ములు వృత్త సందు ఉన్నది ఇది కూడా భ్రాంతి ఇలా ఎరుక ఎలా లేదో చెప్పేటటువంటి పద్ధతులుగా ఈ ఉపమానాలు వేశారు ఈ కన్నా లేనెరుక బయలు లోపల తానెట్లు జన తగ వినుము వంధ్యాసూనుని నిగతి మనం బయట ప్రపంచంలో బిడ్డల్ని కనగలిగేటటువంటి సామర్థ్యం లేనటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాం ఆ సామర్థ్యం లేనటువంటి వాళ్ళకి ఫలానా ఆవిడకి నేను బిడ్డనండి అని అన్నామే అనుకోండి ఆవిడికి ఆ పుత్ర ప్రాప్తి లేక పిల్లల్ని సంతాన ప్రాప్తి యోగం లేదనుకోండి ఇప్పుడు ఆవిడకి నేను బిడ్డను అన్నంత మాత్రాన ఈయన అవుతాడా అన్నది ప్రశ్న అంటే పెంచితే ఆవిడా దత్తత తీసుకుంటే ఆవిడా అంటే ఆమెలో జీవుడు ప్రవేశించి గర్భవాస నరకాన్ని అనుభవించి ప్రసవ వేదన ఆవిడ అనుభవించి సంతానాన్ని కంటే వచ్చేటటువంటి మార్పులు ఏవైతే స్థూల సూక్ష్మ కారణ దేహాలలో వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పులు ఏవి ఈ దత్తత వల్ల లేదు ఎవరన్నా పెంచుకోవడం వల్ల కానీ రావు అనమాట మాటకు అమ్మ నాన్న అని బిడ్డ పిలుస్తూ ఉండొచ్చు అయినంత మాత్రాన వాళ్ళలో నిజమైనటువంటి మాతాపితరులు అయినటువంటి పరిస్థితి రాదు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను చూస్తే మధురలో దేవకీ వసుదేవులకు జైల్లో ఉండాడు పుట్టి సాంతం కళ్ళు తెరవకముందే యశోధడికి చేరాడు మరి యశోదకి పుత్రుల సంతానం లేదు ఆవిడ కూడా ఒక యోగమాయన కమద రేవతి గర్భం ఇట్లా అనేక రకాలైన ధర్మ సూక్ష్మాలు ఈ భాగవతంలో ముడిపడున్నాయి మరి యశోదనే తల్లిగా భావించి తన బాల్యమంతా ఆవిడ ముద్దు మురిపాలతో ఆవిడికి బ్రహ్మాండాల నాలుగు బ్రహ్మ పదునాలుగు భువన భాండములను చూపెట్టడంతో విష్ణు మాయా విలాసం అంతా ఆవిడకి వినిపించి కృష్ణలీలలుగా చూపెట్టాడు అనేక మంది అసురులను సంహరించాడు భాగవతం అంతా ఇలాగే ఉంటుంది పరమాత్మ జీవితం అంతా దేంతో మొదలైందంటే ఇప్పుడు వంధ్యాసును అంటే ఆవిడకి బిడ్డలు లేరు చరి తర్వాత ఆవిడికి పిల్లలు పుట్టవచ్చు పుట్టి ఉండవచ్చు ఆవిడ పెంచి ఉండవచ్చు అసలు తల్లి లేనివాడి కదా తల్లి విలువ తెలిసేది అని ఒక మాట మామూలుగా అయితే తల్లి యొక్క ఆలన పాలన లాలనలో మానవులు పెరుగుతారు కాబట్టి ఆ తల్లి విలువ తెలుస్తుంది అట్లాగే ప్రతి భర్తకి కూడా భార్య తల్లి వంటిది కాబట్టి వాడి ఆకలి అన్నం పెడుతుంది అన్నమాట అందుకని మాతృ సమానురాల డైరెక్ట్గా మాతృమూర్తి అనడానికి వీలు కాదు కానీ సమానుదానం ఎందుకని అంటే ఆవిడ అర్థభాగం ఫిఫ్టీ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఎక్కువ అనమాట బెటర్ హాఫ్ అంటే ఈశ్వరుడు కూడా అలా అర్థభాగాన్ని ఇచ్చాడు సతికి పతి సతికి ఎందుకు ఇట్లా ఇదంతా ఒక సంజ్ఞారూపకమైన బోధ నిజానికి ఆ బోధ ఇవాళ్ళ కలియుగంలో ఎవరికి ఉపయుక్తంగా లేదు పాటించే వారు అంతకంటే లేదు జీవితం అంతా ఒకరినొకరు సందేహించుకుంటూ ఒకరినొకరు దూషణభూషణ తిరస్కారములు చేసుకుంటూ ఆహాన్ని ప్రతిపాదించుకుంటూ అలా జీవనం గడిపేస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి ఇవాళ ఎక్కడ చూసినా అంతా తొంభై తొమ్మిది శాతం जीवित जरिपोटे आवा की तेरा वस्ते एवर देश सहित प्रतीक्ष अंशम एवर वे सहन शात सौशील्यवाकी विव ले अंदव दुखभाजनमेंट आवेशपूरत क्रोधावेश अभिमान युतम जीवना అందరిలో సూక్ష్మ శరీరాలలో దుర్యోధన దుశ్శాసనులు బాగా ప్రవేశించేశారు రావణ కుంభకర్ణులు శిశుబాల దంతభక్తులు ఇలాంటి వాళ్ళందరూ కలియుగంలో మానవుల సూక్ష్మదేహంలో బాగా ప్రవేశించేసారు కాబట్టి ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు మంచిగా ఉండడో వాడికే తెలియదు ఎల్లప్పుడూ జీవితం అంతా అభిమానయుతమైనటువంటి జీవిస్తూ ఉంటాడు మరి కొంచెం మోతాదు పెరిగి తమో వస్తే దురభిమానం సహించలేనితనం కూడా వస్తుంది ఈర్ష్య అసూయ ద్వేషం రాగం ఇలాంటి వాటి చేత బాధించబడుతూ ఉంటాడు ఇవన్నీ బుద్ధిగతమైనటువంటి మాలిన్యాలు పెద్దలు మానవ జీవితం ఏ ఏ తిథులలో ఏ ఏ పద్ధతిగా ఏ ఏ వారాలలో ఏ ఏ రోజులలో ఎలా జీవించాలి ఏం చేస్తే శాంతంగా జీవించవచ్చు దివ్యంగా జీవించవచ్చు దైవీ లక్షణాలతో జీవించవచ్చు స్పష్టంగా బాగా బోధించారు ఒకరి ఏడలు ఒకరు రాగద్వేషాలు ఈర్ష్యాసూయాలు పొందవలసినంత అగత్యం ఏమి రాలేదు అందువల్ల వాటన్నిటిని అధిగమించి ఈ ఉపమానాలని జాగ్రత్తగా అర్థం చేసుకుని మిథ్యాత్వాన్ని మాయాత్వాన్ని త్వంకి రెండు ముఖాలు ఉన్నాయి ఒకటి మిథ్య రెండు మాయ ఎందుకంటే త్వం పదమే పెద్ద చిక్కు తత్పదంతో పెద్ద చిక్కు లేదు పదం విశాలమైనటువంటిది బ్రహ్మనిష్టతో కూడుకున్నటువంటిది అందుకని గురు ప్రార్థనలు అన్నిట్లో ఏముంటుందంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏ నరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీగురవే నమ అంటే కాబట్టి ఆ తత్పదం గురించి గురుస్థితులలో ఉంటుంది అదంతా సర్వవ్యాపకం సమిష్టి కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి వ్యష్టి భావాలకు గాని వ్యష్టి సుఖ దుఃఖాలకు కానీ కార్యకారణాలు కానీ ఏమి లేవు అది కారణరహిత పద్ధతి కర్తృత్వ రహిత పద్ధతి తత్తంతా కూడా ఇక తత్వ పదముంది ఈ పదమంతా కూడా ఈ మిథ్యాత్వంతో ఆ మాయాత్వంతో భ్రాంతికి రెండు ముఖాలు ఉన్నాయి ఈ రెండింటితో కూడి వ్యవహరించినట్టు చూస్తూ ఉంటుంది పదం ఈ త్వం పదం ఎటువంటిదంటే వంధ్యాసును నిగతి నిజానికి ఈ త్వం పదము ఆ తత్తు వచ్చింది అన్నాం అనుకోండి ఈ త్వం పదానికి ఉన్నటువంటి ఏ మాలిన్యము ఏ లక్షణాలు ఆ తత్పదంలో కనబట్టలేదు ఇది వంధ్యాసు వడ్రాలు బిడ్డ ఆ తత్తు ఎప్పుడు ఈ త్వముని కనలేదు ఈ త్వని పుట్టించలేదు ఈ త్వమ్ని పెంచలేదు ఈ త్వమని లయింప చేసుకోను లేదు ఈ త్వ యొక్క సృష్టి స్థితి లయాలకు తత్ కారణం కాదు తత్వమసి మహావాక్యంలోనే ఈ ఉపమానాలు ఉన్నాయి ఈ వంధ్యాసూనుడు ఈ శశి ఈ రజ్జు సర్పము ఆ గగన కుసుమము అలాగే పురుషుడు అలాగే యక్షరాజధాని అలాగే అబ్ది లోపల నురువు అంటే సముద్రం లోపల నురువు ఇవి లేక ఉన్నట్టు చూస్తున్నాయి వాటికి అవేవి ఆధారం కావు ఏవైతే ఆధారమని చెప్పబడుతున్నాయో అవేవి ఆధారం కాదు మరి ఏమిటయ్యా అవి లేవయ్యా బాబు అక్కడ ఉన్నది మొద్దు చీకటిలో అజ్ఞానం అనే చీకటిలో తత్వజ్ఞాన విహీనులైనటువంటి వారు అజ్ఞాన దృష్టితో చూచి మొద్దుని పురుషుడని మృగయ్యా అదేమిటి ఎండమావిలో నీరని ృజలం అలాగే కుందీటి కొమ్మని గగన కుసుమమని సముద్రం మీద వచ్చిన నురువు చూసి ఆ సముద్రంలో సబ్బుందని లేకపోతే ఆ నురుగే సముద్రమని అలాగే తాడును చూసి పాము అలాగే శుక్తి రజితం అంటే ఆలచిప్పలు ఆ ఆలచిప్ప వెండితో కోటింగ్ వేసినట్టు కోత పూసినట్టు ఉంటుంది అనమాట అదంతా నిజంగానే వెండి అని భ్రమ భ్రమయ్యటం ఇవన్నీ లేనివన్నమాట బుద్ధిగతమైన భ్రాంతులు ఈ ఉపమానాలని చక్కగా ఎక్కడ ఏది ఉపయోగిస్తే బయటపడిపోతావో తెలిసి ఉపయోగించమని చెప్తున్నారు ఎరుకను ఎగరగొట్టడానికి ఉపయోగించమంటుంది పూర్ణగురు కృపచేత ఎరుకని విడిపించుకోబడాలని ఎవరికి వారు ప్రయత్నిస్తే ఒక ఊబిలాగా లాక్కుపోతుందే తప్ప నటు నుంచి బయటపడలేదు మహానుభావులు దేశ కేంద్రులైన పూర్ణ గురువులు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు బయటపడవచ్చు లేనెరుకకు బయలులో స్థానము లేదు ఎరుకకు బయలుకు ఎట్టి సంబంధము లేదు ఇవన్నీ ఉపమానాల ద్వారా ఏదైతే తాడు అక్కడ ఉండటం చేత కదా నాకు పాము అనేటటువంటిది తోస్తోంది అనే అన్వయంతో చూడకూడదు ఎల్లప్పుడూ ఉన్నది తాడే తాడు యొక్క అధ్యాస కలగడం వలన ఆభాసగా भयभ्रांत परम ज्ञाने मालिन्बुद्धि पेय वलन पा तोची पा यदार्थना लेम को भय पड़ेट मिथ्याज्ञा ला बुद्धि सृजन ले। लेनी वाशन बुद्धि सृजिस्त లేని ఇష్ట ఇష్టాలను ఇచ్చానిర్ణయాలను బుద్ధి సృజిస్తూ చిత్తం సృజిస్తూ అహంకారం అనుమతిస్తూ ఆమోదిస్తూ ఇట్లా అంతఃకరణ స్థాయిలో ఇలా ఉంది కొద్దిగా మారి విశాల దృష్టితో చూసాం అక్కడ వ్యవహారం పంచబ్రహ్మలు పంచశక్తులు పంచక్రియలు స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు లేక నిరోధాన అనుగ్రహములు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములన్నా సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలన్నా రెండో ఒకటి ఈ పంచక్రియలు తరగడానికి కారణభూతమైనటువంటివి పంచశక్తులు ఆ పంచశక్తులకి ఇచ్చ క్రియ జ్ఞాన ఆది పరాశక్తులనివి यह मिला अधिष्ठ ब्रह्म विष्णु रुद्र महेश्वर सदाशिवे पंच ब्रह्म अलागे पंचबीजम पंच तन्त शब्द स्पर्श रूप रसगंधम तेमेंटे ते समि निजा के अड़ेवर व्यष्टि ले అలాంటి సమిష్టిలో ఉన్నటువంటి ఒకనొక అంశీభూతము జీవమైంది ఆ ఒకనొక అంశీభూతము జీవరాశి అయింది ఆ ఒకనొక అంశీభూతము మానవుడైంది ఆ ఒకనొక అంశీభూతము మానవునియందు అంతఃకరణముగా చలనశీలమైంది ప్రాణము చలనశీలమైంది ఈ ప్రాణ మనస్సుల యొక్క కలయిక చేత ఏర్పడుతున్నటువంటి సంఘర్షణలు ఉత్పాతములే మానవ జీవితంలో ప్రతినిత్యము కూడా ఆవేశ కావేశాలుగా ఉద్వేగాలుగా రకరకాలైన విషయ ప్రపంచాలుగా వృత్తులుగా ప్రవృత్తులుగా స్వభావాలుగా అంతా గుణే గుణేషు వర్తతే అంటుంది రాజ విద్యా రాజగుదే యోగం ఒక ఓ వెంకటరావు లేరయ్యా బాబు ఓ రామలక్ష్మి ఓ వెంకటలక్ష్మి లేరయ్యా బాబు కొన్ని చోట్ల సర్వదేహములను ఆడిస్తున్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నవి గుణములే ఆయా గుణభేదం చేత ఆ రకములైనటువంటి స్వభావములు దృష్టులు ఏర్పడుతున్నాయి కాబట్టి నిజానికి గుణములే కర్తలు నేననే సాక్షికి ఏ కర్తృత్వం ఆ నేను కర్తృత్వరహితంగా కారణస్థితికి సాక్షిగా కారణరహిత స్థితిలో నిత్యానందమయం దేవంగా ఉన్నది కాబట్టి ఎప్పుడెప్పుడైతే నీకు జనన మరణాల మధ్యలో నీ అంతఃకరణ ప్రచోదితమైనటువంటి రాగద్వేష ఈర్ష్యాసూయ కామ క్రోధలోభమోహమదమాత్సర్యములు అనే పది రకాలైనటువంటి ఆసురీ ప్రవృత్తులు వస్తాయో వాటిని मिथ्यात्व विथ्यात्वन गमी वक्त मायात् गमी वेत ना प्रभावित हो गम गमी वाटन ईश्वरत्वा को दिव्यत्वा को तत्ति कोई तंपद मारब तत्ति दृढ़ीकत्वदर्शिनी तत्वदर्शन पड़ी अदा ఆ తత్తుకు ఆధారభూతమైనటువంటి బయలును తెలుసుకోగలిగేది ఆధారం ఆధారం ఆధారం అనుకుంటూ బయలుదాకా వెళ్ళాడు వెళ్ళి బయలును దర్శించగానే తనకు ఆధారం లేదని తెలుసుకున్నాడు ఈ ఉపమానాలని ఈ రీతిగా నిజ జీవితంలో ఒక్కొక్క దానిని ఏ ఉపమానాన్ని వినియోగిస్తే నీకు అష్ట ప్రకృతుల ఎందున్నటువంటి తాదాత్మ్యత దీవుడు ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ అనే నిర్ణయాల ఎందున్నటువంటి ఎరుకనే బలం సామర్థ్యం నిరసించబడుతుందో ఆయా ఉపమానాలను ఆయా ఉపమేయములందు వినియోగించాలి ఒకసారి ఉపమానాలను మనం మరలా పరిశీలిస్తే वियदब्द वध्यासून गधान समुद्रंदे यजधानी विधमुन असल यक्षार अटे कुबे यक्षस्वरूप अर्थम शिवन ओकर नाम पेर यक्षस्वरूपाधरा అని వస్తుంది అంటే ఏమిటంటే అసలు నిజానికి యక్షులు సశరీరులు కాదు సూక్ష్మ శరీరు అశరీరులు అనేక రకాలైనటువంటి సిద్ధులను ఇచ్చేటటువంటి వాళ్ళు యక్షులు ఈ యోగ సిద్ధులు అనేవి ఉంటాయో అవన్నీ కూడా ఆ యక్షుల యొక్క కృప అంటే అంటే ఏమీ లేదు వాళ్ళు వచ్చి నీ సూక్ష్మ శరీరంలో కూర్చుంటారు నీకు ఆ బలం వచ్చేస్తుంది నీకు సామర్థ్యం రకరకాలు అగ్నిస్తంభన జలస్తంభన వాయు స్తంభన ఇలా రకరకాలైన విద్యలు రకరకాలైన గజకర్ణ గోకర్ణ టమాదాది విద్యలు లేదంటే ఈశత్వ వశత్వ ప్రాకామ్య ఇచ్చ ఇలాంటి సిద్ధులు అష్టసిద్ధులు ఇవన్నీ సూక్ష్మంలో జరిగేటటువంటి పనులు అనేక రకాలైన దర్శనాలు వాళ్ళు కనపడ్డారు వీళ్ళు కనపడ్డారు అలా ఇలా ఏంటి దశ విధనాదాలు ఇవంతా ఇదంతా విస్తారంగా వ్యాపకమై ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఇదంతా యక్షరాజ్యం అంట ఈ సూక్ష్మ శరీరంలో జరిగే అనుభూతులన్నిటికీ కలిగి ఓ పేరు పెట్టారు దానికి ఏమిటంటే యక్షరాజధాని అంటే యక్షరాజధానిలో ప్రవేశించడమే కానీ నిర్గమించడం ఉండదు అంటే ఎవరైనా సరే ఇలా సూక్ష్మానికి సంబంధించిన అనుభూతులు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాల్ ఎవరైనా గురువును ఆశ్రయించి శరణాగతి చెంది ఆ మహానుభావుల యొక్క రక్షణలో ఈ యక్ష రాజధానిని దాటాలి ఇది లేనిదని నిరూపితం అయిపోవాలి దాంట్లో స్పందించకూడదన్నమాట ఏమైనా స్పందించామనుకోండి వాడు పట్టేసుకుంటాడు ఒకసారి పట్టుకున్నాడు అంటే వాడు అంత సులభంగా వదలండు ఇలా ఈ యక్ష రాజధానిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి శక్తుల చేత పీడించబడేటటువంటి అంతఃకరణం కలిగినటువంటి మానవుల భూమండల మీద చాలామంది ఉంటారు సాధనలలో ఇది చాలా పెద్ద అడ్డంకి అవతార్ మెహర్ బాబా అంటాడు జ్ఞాన భూమికలలో రెండు మూడు నాలుగు భూమికలు చాలా కష్టతరం అందులో నాలుగో భూమిక చాలా కష్టతరం అంటాడు అది అత్యంత కష్టం అది దాటడం ఎవరు అలా కాదు అవి దాడితే జీవన్ముక్తే కాబట్టి ఆ విశుద్ధ చక్రాన్ని దాటాలట ఆ విశుద్ధ చక్రాన్ని దాటి ఆజ్ఞేయంలో స్థిరపడినటువంటి వాడు సులభంగా ముక్తుడైపోతాడు ఆహ్లాద నుంచి ఆ విశుద్ధాన్ని దాటడం చాలా కష్టం కాబట్టి ఇలాంటి యక్ష లేని యక్ష రాజధాని ఉన్నట్టు తోస్తూ ఉంటుంది వాళ్ళెవరుండరు వాళ్ళెవరు ఏం చేసినట్లు ఉండదు అందుకేం క్రియా కార్యక్రమం కర్త ఏమి ఉండడం అక్కడ కానీ నీ ద్వారా అవి నీ అంతఃకరణలో చోటు చేసుకుని ఆ రీతిగా వ్యవహరిస్తూ అప్పుడు ఈశ్వరుని శరణ వేడాలి సద్గురువుని శరణ వేడాలి నాయన నన్ను దీంట్లో విడిపించిన ఆయన ఈ బాధ భరించలేకున్నాను కానీ గజేంద్ర మోక్షంలో ఎట్లయితే వేడుకున్నాడో అట్లా వేడుకోవాలి ఆర్తితో వేడుకోవాలి వేడుకుంటే వాళ్ళ యొక్క సంకల్ప బలంతో దాటిస్తారు దాటిస్తా మహానుభావులైనటువంటి వాళ్ళు యథావాక్కుల వాళ్ళది తథాస్తు అని తధాస్తు దేవతలు ఉన్నారు మహనీయులైనటువంటి వారు బ్రహ్మానుభవం పొందినవారు ఆత్మానుభవం పొందినటువంటి వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ స్థితి ఎందుండి సంకల్పించి ఏం పర్వాలేదనైనా నువ్వు ఇందులోంచి బయటపడతావు ధైర్యంగా ఉండు అంతే తథాస్తు తథాస్తు తాస్తు అంటారట తథాస్తు ఆ పని నెరవేర్చేటటువంటి బాధ్యత అష్టప్రకృతులకి పుడుతుంది ఈ అష్టప్రకృతులు దాన్ని నెరవేరుస్తాయన్నమాట కాబట్టి గురుపాద కమలం అంత విశేషమైనటువంటి కమలం అయితే అతను సరి అయినటువంటి సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉన్నటువంటి వాడై ఉండాలి అటువంటి మహనీయుని యొక్క వాక్కులకే ఏమైనా విలువ ఉంటుంది వాటినే ఆయా ఇంద్రియాధిష్టాన దేవతలు ఆయా ప్రకృతి శక్తులు అవుదలదాలుస్తాయి అంతేగాని ఎవరు చెప్తే వాళ్ళు అవన్నీ చెప్పినవన్నీ అవుతాయని చెప్పడానికి ప్రమాణం లేదు కానీ జ్ఞానముదయించడానికి మాత్రం సహజ నిర్వికల్ప సమాధినిష్ఠులైనటువంటి మహానుభావుల యొక్క వాక్కులు ఎంతో ఫలదాయకములు వారి ఆశీపూర్వకమైన దృష్టి కానీ వారి ఆశీపూర్వకమైనటువంటి స్పర్శ కానీ వారి ఆశీపూర్వకమైనటువంటి దర్శనం కానీ నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి బుద్ధిగత మాలిన్యాన్ని అవిద్యని క్షాళనం చేస్తాయి అన్నమాట వారు నీలో స్ఫూర్తి రూపంలో ప్రవేశిస్తారు సంకల్ప రూపంలో ప్రవేశిస్తారు చైతన్య రూపంలో ప్రవేశిస్తారు వారి యొక్క వాక్కులు నిలో స్ఫురణ రూపంలో పనిచేస్తుంటాయి సదా నిన్ను మేలుకొలుకుతూ ఉంటాయి నిన్ను సాక్షిగా అతిత అతీత స్థితి అందు నిలబెడతాయి సద్దర్శనం కలిగేట్టు చేస్తాయి తత్వదర్శనం కలిగేట్టు చేస్తాయి చైతన్య స్థితి అందు నిలబెట్టి చిత్వదర్శనం కలిగేట్టు చేస్తాయి ఆ స్థితి నుంచి చూస్తే జగత్తు కుందేటి రజ్జు సర్పం కాడి మీద పా చాలామందికి స్పాట్ లైట్ సిండ్రోమ్ ఈ రజ్జు సర్పభ్రాంతికి ఒక పేరు ఉందండి దాని పేరేమంటారంటే స్పాట్ లైట్ సిండ్రోమ్ అంటారు అంటే అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో అందరూ నన్నే గమనిస్తున్నారు అనుకుంటుంటాడు ఎవడికి వేరే పని నిన్ను గమనించడం తప్ప ఎవరి పనిలో వాడు బిజీగా ఉన్నాడు ఎవడు చావు వాడిది జననం వాడిది ఎవడి సుఖం వాడిది ఎవడి దుఃఖం వాడిది ఎవడు నిద్ర వాడిది ఎవడి గోల వాడిది ఎవడి స్వభావం వాడిది ఎవడి పరిణామం వాడిది వాడి వాడి సంస్కార బలంతో వాడు కొట్టుకుపోతూ ఉంటాడు ఒక వేగంలో ఈ ప్రపంచంలో అందరూ నన్నే గమనిస్తున్నారు అని ఒక స్పాట్లైట్ సిండ్రోమ్ లాంటి సిండ్రోమ్తో మానవులు బాధపడుతూ ఉంటారు వాళ్ళు గుర్తించే పది మంది వాళ్ళని గుర్తించే పది మంది జీవితంగా కలిగి ఉండి అబ్బో ఈ ప్రపంచం అంతా నన్నే గమనిస్తుందండి అబ్బో ఈ ప్రపంచం ఏమనుకుంటుందో లోకం ఏమనుకుంటుందో ఈ ప్రమంచం అంతా నన్ను చూసి పరిహసిస్తుందేమో దానికి వేరే పని పాట లేదా అయినా ఈ పూట చెప్పింది రే కాసేపు అయితే చెబుతుందో లేదో తెలియదు అసలు లేని లోకం నిన్ను పట్టించుకోవడం ఏమిటి లేని జగత్ నిన్ను పట్టించుకోవడం ఏమిటి ఇదంతా అర్థరహితం ఇలా అనేక రకాలైనటువంటి భ్రాంతులకు నిలయం బట్టి నిజానికి వీడున్నాడా అంటే ఆ సాణువనందు పురుషుడు లేడు స్వప్నానందం ఇది బాగా విశేషమైన ఉపమాన మానవుడు పుట్టిన దగ్గర నుంచి జనన నుంచి నిజానికి వాడి తల్లి గర్భంలో నుంచే పనిచేస్తుంది స్వప్నం కాబట్టి ఆ మనో సాధ్యమవుతుంది సుఖ దుఃఖాలు తల్లి గర్భంలో కూడా ఉన్నాయి ఆరో నెల నుంచి తొమ్మిదవ నెల వరకు గర్భస్థ శిశువుకు సుఖదుఖాలు ఉంటాయి ప్రతిస్పందనలు ఉంటాయి జాగ్రత్త సుషుక్తులు అప్పటి నుంచే ఉంటాయి మెలకువగా ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటాడు స్వప్నంగా ఉన్నప్పుడు క్రీడిస్తూ ఉంటాడు సుషుక్తి అని నిద్రపోతూ ఉంటాడు అక్కడి నుంచే ఆ అభ్యాస బలం అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది స్వప్నానందము వలి శైశవావస్థలో ఉన్న పిల్లల్ని చూస్తే కళ్ళు మూసి నిద్రపోతూ ఉంటాడు మధ్య మధ్యలో మందహాసనం చేస్తూ ఉంటాడు పిల్లాంటి అవుతున్నాడు పిల్లాడు అవుతున్నాడు అంటుంది తల్లి వాడికి ఆనందం ఎక్కడి నుంచి కలిగింది స్వప్నానందము ఆ లక్షణం మృత్యుకాలం వరకు ఉంటుంది ఆఖరి శ్వాస వరకు ఉంటుంది తను పొందదలుచుకున్నటువంటివన్నీ కూడా స్వప్నంలో పొందినట్లుగా భావిస్తాడు ఆనందపడిపోతాడు ఆనందమయ కోశ భ్రాంతి ఆనందమయ కోశ ప్రతిబింబం ఆనందమయోష ఆస దర్పణ ప్రతిబింబం విశ్వ దర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయ బహివోద్భూతాత్తు ప్రబోధసమయే స్వాత్మానమేవా ద్వయం జ్ఞానం ఎస్ తుచక్షురాధిక బహిస్పందే జానామీతి అనుభవ్యతస్ జగత్ చూడండి చకా చకా చకా చెబుతుంది దక్షిణామూర్తి స్తోత్రం ఇవన్నీ అనంత విశ్వం యక్షరాజధాని దర్పణ దృశ్యం వలె ఒక పెద్ద రాజధాని యొక్క ప్రతిబింబాన్ని చూసి ఊహించి ఆనందపడి ఉన్నదని దానికి రాజువు నువ్వే అయ్యావని నీవే క్రీడించావని నీవే రక్షించావని అన్నీ చేసి మేల్కొంటే లేకుండవు అట్లా వయలు స్థితి ఎందు మేల్కొన్నవాడికి ఈ ఎరుక అనే లేదు ఈ ఎరుకనే కుందేటి కొమ్ము లేదు ఈ ఎరుక అనే లేడు ఈ ఎరుక అనేటటువంటి ఆ సముద్రము నందలి లేదు ఈ ఎరుక వృషజలం లేదు ఈ ఎరుక అనేటటువంటి రజ్జు సర్పం లేదు ఈ ఎరుక అనేటటువంటి లేడు ఈ రీతిగా దృఢీకరించబడి బయలు నందు స్థితమై సర్వము శూన్యము లేనివని సర్వము శూన్యము ఒక్కటని తెలిసి సర్వము శూన్యము లేనివని నిరసించబడి ఎవరైతే బయలుగా లేనివాళ్ళుగా నిలకడ చెందారు దగ్ధపటలవద్గా అశరీరి సశరీరిగా ఉన్నడు లేడు తెలియకుండా ఇచ్ఛానిర్ణయములు లేకుండా ఉన్నటువంటి వారెవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భ్రాంతులన్నీ కూడా సర్వభ్రాంతిరహితం అయినటువంటి స్థితిని పొందుతున్నారు ఇరుకే ఈ భ్రాంతులన్నిటికీ కూడా పాదు మూలము ఇరుకే అన్నీ కల్పిస్తోంది ఎరుకే అన్నీ ఉన్నట్లుగా తోపింపజేస్తోంది ఎరుకే ఉన్నట్లుగా వ్యవహరించినట్లుగా లయం కూడా చూపిస్తోంది తానే అన్నింటినీ సృజిస్తుంది తానే అన్నింటినీ వ్యవహరింపజేస్తుంది తానే అన్నింటినీ లయింపజేస్తుంది కాబట్టి అదంతా కూడా ఎరుక యొక్క విలాసం ఎవరైతే దానవతల దానవతల దానవతల అని పంచగన పద్ధతిగా దాటి అవతలకు చేరారు ఆ బట్టయలులో ఎంతగా చెప్పబడేటటువంటి పిండ బ్రహ్మాండములు దాని అందరి అహములు అందరి చేరికైన అఖండంబౌ ఎరుక మూలా ప్రకృతి ఎంత విస్తారంగా చెప్పబడినప్పటికీ నవావరణలుగా నవ్విధ భక్తి మార్గాలుగా చోడశావస్థలుగా అష్టతనువులుగా జీవహంసలుగా ఈశ్వరహంసలుగా షడాధ్వారములుగా ఆత్మగా బ్రహ్మగా జీవుడుగా జగత్తుగా ఇవన్నీ కల్పనలే స్వప్నానందముగా తోచుచున్నాడు నైతే నరస్వప్నం లేకపోతే స్వరస్వప్నం అలా తనలో తానే రమించు క్రీడించుచు తానే ఉత్పన్నమగుచు తానే పోషించుచు తన తాను లయమగుచు తానే సాక్ష ఎరుకకు వశం అవుతున్నాడు ఇట్లా అఖండ ఎరుకకు వశమైనటువంటి వారి తప్పదు వానికికా అన్నారు ముందుకన్నారు ఎరుక గట్టిపడినటువంటి వారికి ఆయా స్థితులందు ఆయా వలయములందు ఆయా పరిమితులందు ఆయా ఆవరణలందు తప్పదు రాక పోక వచ్చిపోతూ ఉంటాడు మరలా పరిణామం చెంది ఇది లేనిదని దృఢీకరించబడినప్పుడు అధిగమించి ఇది లేనిది అయిపోయినటువంటి స్థితిలో నిలబడతాయి ఈ రీతిగా చాలామందిని మనం గమనిస్తే చివరి కాలంలో శైశవావస్థలో బాల్యంలో మూడు సంవత్సరాల లోపల ఉన్న పిల్లల ఎందు ఎనిమిది సంవత్సరాల లోపల ఉన్న పిల్లలయందు అవ్యాజమైనటువంటి అనురాగం ఏర్పడుతుంది వృద్ధాప్య దశలో ఎనభై దాటినటువంటి వారికి లేదు డెబ్భై దాటిన వారు లేదు అరవై దాటిన వారికి ఎవరిలో అయితే ఈ బుద్ధి వృద్ధాప్యంలోకి ఒరిగిపోతుందో వాళ్ళకి ఈ రకమైన లక్షణాలు కలవడం కారణం వారి భవిష్యత్తు వారికి వాళ్ళ కనబడుతుంది మనసు ముందుకు వెళ్ళిపోతుంది సూక్ష్మ శరీరం ముందు దశలోకి వెళ్ళిపోతుంది ఉత్తర దేహంలోకి వెళ్ళిపోతే ఎట్లా ఉంటాడో అలా ఈ రీతిగా ఉంటాననేటటువంటి భ్రాంతిని ముందే పొందేస్తుంది ఈ శరీరంలో ఉండగానే ఆ శరీరాన్ని పొందినట్లుగా భావించేస్తుంది కాబట్టి ఇలా స్వప్నానందాన్ని మెలకు కూడా మన లోకంలో ఉండరు వారి లోకంలో వారు ఉంటారు ఇహా ఇక కోమాలో ఉన్నవాళ్ళు ఉన్నారు వీళ్ళు మరీ అధ్వానం వాడి లోకంలో వాడే ఉంటావాడు ఎప్పటికీ స్వప్న సుషుప్తులలోనే ఉండడు అంతే మెలకువలోకి రాడు ఎప్పటికీ ఎవడైతే మెలకువలోకి రాకుండా స్వప్న సుషుప్తులందే ఉండిపోడు వాడి కోమాని పిలిచాం కాబట్టి వాడు అటు నుంచి పోతాడు కానీ ఇటువాడు ఇక మరి స్వప్నానందమే కదా అడు ఉన్నాడా అంటే ఉన్నట్టుగా తోస్తునాడు లేడా అంటే ఉన్నాడు లేడు వాడికే తెలియదు అలా ఈ భ్రాంతులతో ముసురుకున్నటువంటి వాడై కప్పిన వాడై ముసుగు కప్పిన వాడై ఎరుకకు లోబడి రాకపోకలకు లోబడి పరిణామశీలమునకు లోబడి ఆవృత్తి చెందుతూ అనేక రకాల చక్రభ్రమణములు ఈ సృష్టి ఎందు ఉన్నాయి ఆయా చక్రభ్రమణములు ఏర్పడుతూ ఉంటాయి ఆయా చక్రభ్రమణములలో తిరుగుతూ ఉంటాయి చక్రము అంటే ఏమిటంటే పునః పునః పునః ఆవృత్తి చెందేదానికి చక్రమని పేరు తెరగలిలో తిప్పుతూ ఉంటే గింజలన్నీ నలిగిపోతూ ఉంటాయి ఆధారమైన ఇరుసు వద్ద ఉన్న గింజలు నలగం అలాగే ఏ పరమాత్మ ఏ లేనెరుకైతే ఆధారంగా ఉన్నదో ఆ లేనెరుక స్థితిని మొట్టమొదట పొంది ఈ లేనెరుకకు బయలునందు స్థానం లేదని తెలిసి ఎగరగొడితే తానే లేడు తత్వ తద్రహితం వస్తుమద్రహితం సద్రహితం ఇలా సర్వభ్రాంతిరహితమయ్యేటటువంటి శైలిని అచల పరిపూర్ణ రాజయోగం ప్రతిపాదిస్తూ సర్వసిద్ధాంతములు తెలియజెప్పేటటువంటిదంతా కూడా ఆ మూలా ప్రకృతి ఆ అఖండ ఎరుక గురించే ఒకటి ఉందంటుంది ఒకటి లేదంటుంది ఆశ్రయం లేదంటుంది అధిష్టానం ఉందంటుంది ఆధేయం లేదంటుంది ఆధారం ఉన్నదంటుంది ఇలా త్రిపుటి నుంచి దాటించేటటువంటి ప్రయత్నమంతా ఆయా సిద్ధాంతములన్నీ చేస్తారు కానీ ఈ త్రిపుటలు కావాలన్న ద్విపుటి అనేటటువంటి అఖండ ఎరుక ఖండ అఖండములుగా ఉన్నటువంటిది ఖండాఖండ విరహిత స్థితికి చేరాలి ఖండ బ్రహ్మాండములు లేని స్థితికి చేరాలి శూన్య సర్వములు లేని స్థితికి చేరాలి అలా నిర్ణయం అలా అయిన స్థితిలో ఉండాలి అలా ఉన్నవాడికి జన్మరాజి వాడు ఎప్పటికీ పుట్టే లేదు పోవడం ఎట్లా హరి ఓ శ్రీ గురుగ్యో నమ హరి ఓ శవహై తేజస్వి నవధితమస్సు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి స్వగునిజ గు సద్గురు పరబ్రహ్మణే నమీ గురువ్యో నమ